ఏపీఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్కారం యువకులందరికీ స్వాగతం మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి చాలా అవసరమైనటువంటి నైపుణ్యాలు ఇవి కావాలి అని పదే పదే సాఫ్ట్ స్కిల్స్ అంటే మృదు నైపుణ్యాలు ఎడ్యుకేషన్ విద్యాపరమైనటువంటి ఇవన్నీ కూడా హార్డ్ స్కిల్స్ ఆయా రంగానికి మాత్రమే పరిమితం అవుతాయి కానీ సాఫ్ట్ స్కిల్స్ మాత్రం నువ్వు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా జీవితాంతం ఉపయోగపడతాయి కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ స్కిల్స్ అనేదా దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ మృదు నైపుణ్యాలు మొట్టమొదట ఐదు అని చెప్పుకున్నాం ప్రధానమైనటువంటి కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవటం కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవటం లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఇతరులతో సర్దుబాటు చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి ఇవి ప్రధానమైనటువంటి ఐదు ఇక చెట్టు కొమ్మల్లాగా మిగతా శాఖలు కూడా చాలా ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఒక ముప్పై నలభై దాకా కొద్ది గొప్ప స్థాయిలో అందరికీ అవసరం అవుతాయి అలా కాకుండా ప్రతిదీ నైపుణ్యమే కావచ్చు గుండి కుట్టడం నైపుణ్యం కావచ్చు చెప్పు కుట్టడం నైపుణ్యం కావచ్చు ఒక బల్బు సరిగా పెట్టడం కానీ ఏదైనా నైపుణ్యమే కానీ వీటిలో ఎక్కువగా కావాల్సినటువంటి జనరల్గా చె చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు కొన్ని డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక మృదు నైపుణ్యం ఎట్లా ఒక సమస్య వచ్చిందంటాం ఆ సమస్య వచ్చినప్పుడు ఏమిటి ఈ సమస్య అంటే స్పష్టంగా చెప్పలేం అంత అయోమయం ప్రపంచం అంతా నా నాకు నష్టం కలుగుతుంది నేను కూరుకుపోతున్నాను భూమిలో అనేటటువంటి అస్పష్టంగా భయంకరంగా ఒక రాక్షసులాగా కనపడుతుంది ఏమిటి అని చెప్పాలంటేనే కష్టం అవుతుంది అటువంటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవటం ఎట్లా ఈ నిర్ణయం అంటే నీకు ఒక ఐదారు రకాలైనటువంటి ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి ఐచ్ఛికలు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ నువ్వు ఏ దారిలోనైనా వెళ్ళొచ్చు రోడ్డు కూడలి రహదారి కూడల్లో ఉన్నావు అప్పుడు నాలుగు దారులు ఉంటే నాలుగు దారిల్లో ఏదారినైనా వెళ్ళవచ్చు అది ఏదారిన వెళదాం అనేటటువంటి నిర్ణయించుకోవటం డెసిషన్ మేకింగ్ హోటల్కి వెళ్ళావు టిఫిన్ చేయటానికి ఒక పెద్ద మెను కార్డు ఇస్తాడు అక్కడ గోడ మీద ఉంటుంది ముప్పై రకాలు ఉంటాయి పది రకాల దోశలు ఉన్నాయి వాటిల్లో నువ్వు ఒకదాన్ని ఎంచుకుంటావు ఈ హోటల్లో ఏ ఐటెం బాగుంటుంది నువ్వు తొందరగా వెళ్ళాలి తొందరగా తినేళ్ళం ఏది అని ఇన్ని రకాలుగా ఆలోచించుకొని ఆర్డర్ ఇస్తావు అట్లాగే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చదవాలి అనేటటువంటిది పది పదిహేను ఆప్షన్స్ ఉంటే అందులో ఒక ఒకటి ఎంచుకుంటావు వివాహం జీవిత సమస్యలు ఇటువంటి వాటి విషయంలో కూడా ఒక అనేక రకమైనటువంటి వాటిలో ఒకదాన్ని నువ్వు ఎంచుకుంటావు అనమాట ఇది డెసిషన్ మేకింగ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఎట్లా అనేటటువంటి దానికి ఈ సాఫ్ట్ స్కిల్ ద్వారా ట్రైనింగ్ అవ్వాలి మీరు ఇది కావచ్చు ఇదంతా అనుభవం ద్వారా శిక్షకులు మీకు నేర్పుతారు దాన్ని మీరు సాధన ద్వారా నేర్చుకోవాలి రెండవది చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇది ఎమోషనల్ మేనేజ్మెంట్ నీకు ఎవరో ఒక మీ ఫ్రెండ్ వచ్చి రే మీ ఇంటి దగ్గర మీ ఇళ్ల పక్కనే ఇల్లు తగలబడిపోతుందిరా అని చెప్పారు వెంటనే మళ్ళీ మార్పు వచ్చేస్తుంది అమ్మో మా ఇంటికి కూడా ఏమన్నా అయిందేమో అని అక్కడి నుంచి నీ తార్కికంగా పనిచేయటం ఎవరు ఏంటని కనుక్కోవటం కానీ ఇంటికి ఫోన్ చేయటం కానీ ఏమీ లేకుండా ఒక భావోద్వేగానికి లోనయ్యి అమ్మో ఇంకేముంది మేము కొత్తగా కట్టుకున్నాం కొత్త ఇల్లు ఏమైందో ఏంటో అని రకరకాలుగా ఆలోచించకుండా దాన్ని నీ భావోద్వేగాన్ని ఆవేదన కానీ కోపం కానివ్వండి మరి నిదానంగా ఉంటాం కానీ దిగులు రాబోయే దాంట్లో ఏం జరుగుద్దు ఈ కాలంలో అని అమ్మో నేను అప్పులు పలయిపోతానేమోనని రకరకాలుగా వచ్చేటటువంటి ఎమోషన్స్ వేరు వేరు నీ కాలికి ఏదైనా మేకు గుచ్చుకుందనుకోండి అప్పుడు వెంటనే వచ్చేటటువంటి ఎమోషన్ వేరు బాధ భయం ప్రేమ ఆదరణ ఆనందం నీకు పదివేల రూపాయలు లాటరీలో వచ్చింది అని చెప్పగానే ఒక మనిషి పెద్దగా తేలిపోతావు ఆకాశంలో ఓ ఊహల్లో తేలిపోతావు నేను నా అంత అదృష్టవంతుడు లేడు అనుకుంటావు ఇట్లా ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి మనం భావం రాగానే నువ్వు పది మందిలో ఉన్నావు సినిమా హాల్లో ఉన్నావు సినిమా హాల్లో నీ హీరో బ్రహ్మాండంగా యుగల గీతాలు పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నాడు నువ్వు కేరింతలు కొట్టాలనిపిస్తుంది నీకు ఎమోషన్లో చప్పట్లు కొట్టాలనిపిస్తుంది ఓ అని సై భాష ఏదో చేస్తూ ఉంటారు ఈళ్ళలు కేరెంతలు కొడతూ ఉంటారు కానీ అటువంటి ఎమోషన్ కంట్రోల్ చేసుకోవటం మంచిది ఏదైనా ఒక చోట ఒక ఆత్మీయ బంధువు ఎవరో ఆసుపత్రిలో ఉన్నాడు అతను పరామర్శించి వెళ్ళినప్పుడు నువ్వే జోక్స్ చెప్పకూడదు సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి ఇట్లా ఆ సందర్భానికి అనుగుణంగా సోషల్లీ యాక్సెప్టబుల్ నీ సమాజం ఆమోదించేటటువంటి రకంగా నీ ప్రవర్తన ఉండాలి ఇది చాలా లోతైన విషయం ఎమోషనల్ మేనేజ్మెంట్ భావోద్వేగాలని కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి భయం వస్తుంది ఏడిపు అక్కడ ఏడుద్దాం అనిపిస్తుంది కానీ దిగమింగుకోవాలి జస్ట్ అలా కంటిన్యూ కన్నీటిని తుడుచుకోవాలి ఇవి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి ఇవి కూడా మనం సాఫ్ట్ స్కిల్స్లో చెప్పుకుంటాం ఇంకోటి ఎన్థూజియాజం అంటే ఉత్సాహం ఆ తర్వాత చూద్దాంలే ఇప్పుడు నేను రాలేనులే అనకుండా ఎవరైనా ఒక వచ్చి పిలిస్తే అలాగే నువ్వు నీకు చేయాలనుకున్న పని కనుక అయితే ఉత్సాహంగా వెళ్ళగలగాలి ఆసక్తి చూపించాలి టీంలో చురుకు అందర్ని ప్రోత్సహించుతూ ఉండాలి ఇది ఎంతూజియాజం తర్వాత మిత్రభావం స్నేహభావం ఫ్రెండ్లీనెస్ ఫ్రెండ్లీనెస్ అంటే అందరితో పూసుకొని తిరగటం కాదు మాట్లాడిన దానికి జవాబు చెప్పటం నీ భావాలను ఎంతవరకు అవసరమో అందరితో ఫ్రెండ్లీగా ఉండలేవు నీ ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు అతి తక్కువ మంది ఉంటారు కానీ ఫ్రెండ్లీగా మిగతా వాళ్ళ తండ్రితో ఉండటానికి క్లాస్మేట్ ఉన్నాడు వెనక బెంచిలో ఉంటాడు నీకు పెద్దగా పరిచయం లేదు అయినప్పటికీ కూడా నువ్వు బైక్ మీద వస్తా ఉంటే వస్తావా అని చెప్పి లిఫ్ట్ ఆడటం కానీ నేను వస్తానని చెప్పి నువ్వు తీసుకోవటం కానీ ఇట్లా ఇచ్చిపుచ్చుకోవటాలు నోట్స్ తీసుకోవటం కానీ ఇటువంటివన్నీ కూడా మిత్రభావం సమానుడిగా చూస్తే ఎదుటి వ్యక్తిని ఇది కూడా అవసరం టీంలో ఎంతోమంది ఉంటారు ఈ మిత్రభావం ఒకటి ముఖ్యమైంది తర్వాత ఒక స్పందన మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు ఆయన చెప్పినంత జరిపి అప్పుడు ఆయన మిమ్మల్ని అభిప్రాయాలు అడుగుతాడు దీన్ని ఏమంటారంటే స్పందన అంటే రియాక్షన్ ఫీడ్ బ్యాక్ ఇది ఇన్స్ట్రక్టర్ మీకు ఇచ్చినటువంటిదంతా ఫీడ్ అయితే ఆ ఫీడ్ని మళ్ళీ మాకు వె వెనక్కి ఇచ్చేటటువంటిది స్పందన ఈ క్లాసులు ఎట్లా మీకు ఇంకా ఎలా చెప్తే బాగుంటాయి మీరు ఇంకా ఏమేమి ఆశిస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు వేస్తే మీరు ఇచ్చేటటువంటి స్పందన చాలా ముఖ్యమైంది ఈ స్పందన చెప్పగలగటంలో ముందు మీరు ఏం చెప్పాలంటే మనం ఏం చెప్పాలంటే అందులో ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కొన్ని అంతగా మంచివి కానీ శిక్షణ తీసుకోవడానికి పెద్దగా ఉపయోగం లేనటువంటివి ఉంటాయి ముందు నీకు నచ్చినటువంటి మంచి లక్షణాలు అందులో చెప్పాలి సార్ మీ ట్రైనింగ్ బాగుంది దీంట్లో మీరు బాగా స్పష్టంగా చెప్తున్నారు ఎప్పటికప్పుడు మా అనుమానాలను అడుగుతున్నారు అని ముందు అందులో ఉన్నటువంటి మూడు నాలుగు నాకు చాలా ఉపయోగంగా ఉంది అని చెప్పి ఆ తర్వాత కొన్ని చోట్ల మాత్రం మాకు వాయిస్ అందరికీ వినపడటం లేదండి ఇంకా వాయి అని ఫిర్యాదులాగా చెప్పకుండా ఇంకొంచెం మీ కంఠస్వరం కనుక పెంచితే ఇంకా బాగుంటుందండి లేదు అనే పోదం మీరు తప్పు అని కానీ రాకుండా నిజమే యథార్థమే కానీ ముందే గనక బ్యాడ్ నీకు నచ్చినటువంటిది కనుక చెప్పుకుంటే అంతగా తర్వాత తర్వాత అతనికి ఫీడ్బ్యాక్ కూడా సరేన్ ఫీడ్బ్యాక్ కాదు అది ఏదైనా ఒక దాని గురించి ఒక రివ్యూ సమీక్ష చెప్పాలంటే దీంట్లో ఉన్నటువంటి నీకు నచ్చినటువంటి అంశాలన్నీ ముందు చెప్పి తర్వాత ఇంకా ఉంటే బాగుంటుంది ఇలా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలి కానీ ఇది బాగలేదు అని మాత్రం అన్ని అచ్చుతప్పులు ఉన్నాయనుకోండి ఆ పుస్తకంలో అచ్చు తప్పుల గురి అచ్చు గురించి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పాలన్నమాట ఇవి ఈరోజు మన పాఠంలో మనం చెప్పుకుంటున్నటువంటి మృదు నైపుణ్యాలు ఇలా ఇంకా ఒక పదిహేను ఇరవై మృదు నైపుణ్యాలు ఉన్నాయి ఇవి నాలుగు మూడు క్లాసుల్లో చెప్పుకున్న తర్వాత మేజర్ వర్షన్ ఇంపార్టెంట్ది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గురించి మీకు పాఠాలు ప్రాక్టికల్గా ఉంటాయి అవి చెప్పుకుందాం సెలవు